కీర్తన సంఖ్య నాలుగు వందల అరవై రెండు చరమార్ధమందు నీవు చాటితివిగాన ఇరవిదినమ్మితి నాకెదురెందులేదు పతికి జనవరైన ప్రాణధారి లెంకలకు తతినేమిసేసినాను తప్పు లేదు సతతము హరి నీ శరణాగతుడ నాకు అతి పాపము చేసిన అది పారుచు నగరి డాగు పసుర పశురమెవ్వరిచేని పైరు నందు బందలేదు సారినీ ముద్రలు మోచి సంసార విషయాల ఏ రీతి బొరలినా ఎగ్గీలేదు ధర్మానగుని తెచ్చిన దాసులకు ఊరబెట్టి అర్మిలిజేయగ పని అంతలేదు నిర్మల శ్రీవెంకటేశ కరుణగల నాకు కర్మలోపమైనాను కడమే లేదు